రెండు వందల నేలుకొనవే నీలమే కవర్ణుడా వేళ తప్పకుండా శ్రీ వెంకటేశుడా మంచముపై నిద్రదేర మల్లెల వేసేరు ముంచి ముడువ మొల్లల వేసేరు కంచము పొత్తార కలువల వేసేరు ంచపు చిక్కుదేర సంపెంగల వేసేరు మేలు కొనవే నీల మేఘవర్ణుడా వేళ తప్పకుండా శ్రీవేంకటేశుడా కలసిన కాకదేర గన్నేరుల వేసేరు బలపులు రేగి విరజాజుల వేసేరు చలువగా వాడుదేర జాజుల వేసేరు పులకించ గురువింద పువ్వుల వేసేరు మేలు కొనవే నీల మేఘవర్ణుడా వేళ తప్పకుండా శ్రీవేంకటేశుడా తమిరేగ గోపికలు తామరల వేసేరు చెటార మంచి తులసిని వేసేరు అదుర శ్రీ వెంకటేశ అలమేలు మంగ నీకు మమత పన్నీటితో చేమంతుల వేసేరు నేలుకొనవే నీలమేఘవర్ణుడా వేళ తప్పకుండా శ్రీవేంకటేశుడా